ప్రార్థిస్తావా పరసోత్న వేవా మీకు వందలు అయినా మహనత మహిమా తండ్రి మహిమ స్వరప్తి మీకే వందం అంతా మీరు మమ్మల్ని కాపాడే సురక్షితంగా మీ సరిది మనం అనిపించినా మీకు ఎంత వందనాలు ప్రభావ సాయంత్రం సరే మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరశురాత్మ ప్రతి సమస్యల నుంచి విడుదల కల్పించే గొప్పదేవా ఈ యొక్క సాయంత్రంగా ప్రార్థిస్తుండ్రవ్వా గొప్ప జనం శ్రమల పాలు కాబోతుండగా ఏ రీతిగా వాళ్ళని బయటకి తీసుకొని రావాలో మీరే మాకు మార్గం దామని ప్రార్థిస్తున్నారు వాక్యాన్ని అర్థం చేసుకోవాలా దాన్ని జీర్ణం చేసుకోవాలా గొప్ప అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేస్తాను నేను ఆఖపరచుకోమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి నాలుగు గణిగా ఈరోజు పంతొమ్మిదో తారీఖు జూన్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బైబిల్ అనేది గిరివరికి ప్రకారంగా మనము ఆల్మోస్ట్ పది గంటల తొమ్మిది గంటల అయిపోయింది గంటల లెసన్స్ అయిపోయినాయి నాలుగవ బూరకు సంబంధించిన బోధ ఇది పదవ గంట చూస్తా చూస్తా పది వారాలు కేవలం నాలుగవ బూరకు సంబంధించిన బోధ ధ్యానిస్తూ ఇది పదో వారం ఈ పది వారాల నుంచి మనం ఒక విషయం ధ్యానిస్తున్నాం ఏంటి అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఈ మూడు గుంపులకు సంబంధించిన విషయాల్ని మనము నాలుగవ బూరకు సంబంధించిన బోధలో ధ్యానిస్తున్నాం ఈ నాలుగు ఈ నాలుగవ బూర బోధలో ఈ గుంపులు ఏ రీతిగా వాటి గుర్తింపులు పొందుతున్నాయన్న విషయాన్ని మనం ధ్యానిస్తా మరి ఏ రీతిగా శ్రమలు అనుభవించబోతున్నారు ఏ రీతిగా వాళ్ళ అవమాన పాలు కాబోతున్నారు ఎవర ఏ రీతిగా వాళ్ళ నిందల పాల కాబోతున్నారు అన్న విషయాలు మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం సూర్యుడు మరియు నక్షత్రములకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం సూర్యుడు మరియు నక్షత్రములు సూర్యుడు అంటే ఆ తేళ్లకి నక్షత్రములంటే సర్పముల సాదృశ్యం చంద్రుడు అంటే గొప్ప జన కాబట్టి గొప్ప జనము ఈ రెండు గుంపులత పాటు ఉన్నంత కాలము వాలకు కూడా ఇదే స్థితి పడుతుందన్న విషయాన్ని మనం నాలుగవ గురకు సంబంధించిన విషయాలలో ధ్యానిస్తున్నాం వాళ్ళు కూడా సిగ్గుపరచబడతారు వాళ్ళు కూడా అవమానపరచబడతారు అన్న విషయాన్ని ఈ గుంపుల గుణగణము గురించే మనం ధ్యానిస్తున్నాం గత వారాల నుంచి ఎందుకు అంతగానో మనం ధ్యానిస్తున్నాం అంటే ఎట్టి పరిస్థితిలో అటువంటి గుణగణాలు మనలో ఉండద్దు ఒకవేళ ఎక్కడన్నా అంత ఇంత గుణగణం ఉండగాని వాటి నుంచి బయటపడాలా లేకపోతే మనం సంపూర్ణంగా ఆ లక్ష నలభై నాలుగు వేల మంది గుళ్ళాను ఎందుకంటే అది మన శ్రీనివాస్ బ్రదర్ మనం జ్ఞాపకం చేసి అది దేవుని వల్లనే కలిగిందని మనం నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మన మీద ఏ నింద ఉండకూడదు మనలో ఎటువంటి అబద్ధం ఉండకూడదు అంటే ఇవన్నీ మనం ధ్యానించకపోతే మనల్ని మనం ఏ రీతిగా పరిశీలించుకోగలం ఈ వాక్యం ఈ అర్థం వంటిది అంటాడు పౌలు దీన్ని చూసుకున్నప్పుడు ఇందులో నీ హృదయం నీ మొహం మీద ఏం ఉంది అని అంటే చూపిస్తుంది కానీ ఏ రీతిగా తుడుచుకోవాలా అది నీ యొక్క ప్రవర్తన దాన్ని నువ్వు ఆయన ఆయన సరిహిలో ఒప్పుకోవాలా దాన్ని విడిచిపెట్టాలా జాగ్రత్తగా పాటించాలా దాన్ని విడిచిపెట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలా కాబట్టి అందుకనే ఇన్ని వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం ఆ గుణగణాలలో ఒకటి కూడా మనలో ఉండడానికి వీల్లేదన్న విషయాన్ని ఈరోజు మరికొన్ని విషయాలు ధ్యానిస్తాం ఈరోజు మోస్ట్ ప్రాబిలీ ఈ రోజు కానీ రేపు గానీ ఆయన అయిపోద్ది అనుకుంటా నాలుగవ ఊరకు సంబంధించిన బోధ ముగిస్తామనుకుంటా ఈ వారం కానీ మోస్ట్లీ ఈ వారం అయిపోలా ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే ఈరోజు బహుశా వచ్చేవారం అన్న అయిపోలా ఎందుకంటే ఈ మూడు గుంపులు ఏ రీతిగా గుర్తింపబడుతున్నాయి అనేది మనం గ్రహించకపోతే ఆ వాక్యం ఎన్నటికి మనం మనం చదువుతున్నాం గాని వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఉండిపోతున్నాం కాబట్టి కీర్తనల గ్రంథము నూట అధ్యాయం ఇది చాలా పాపులర్ అధ్యాయం అన్నిటికంటే పెద్దదా బైబుల్ అంతట్లో అన్నిటికంటే పెద్ద పెద్ద అధ్యాయం పెద్ద అధ్యాయం గాని అది మొత్తం బైబుల్కే ఒక రిప్రజెంటేటివ్ బైబుల్ అని వాక్యాల అన్నిటికీ రిప్రజెంటేషన్ లాగా ఉంటది మనం మనకి అది చాలా ఆసర్యకరమైన విషయాలు ఎందుకంటే ముఖ్యంగా నీ యొక్క నడతను ఏరితను శుద్ధిపరచుకో శుద్ధీకరించుకోగలం అంటే దేవుని యొక్క వాక్యం వల్ల సెలవిస్తాడు ఆయన వాక్యం విని దాన్ని పాటించడం వల్ల మనం శుద్ధీకరించబడతా ఉంటాం హోలీ స్పిరిట్ పొందుకున్నంత మాత్రమే కాదు అన్న విషయం మనకు తెలుస్తా పర్శుదాత్మ మనం శుద్ధీకరించబడ్డవాళ్ళం అనుకుంటాం కానీ పశుధాత్మడు వచ్చినప్పుడు స్వస్థ నడిపిస్తాడు కాబట్టి సర్వసత్యం ఎప్పుడు తెలుస్తుంది నీలో వాక్యం ఉంటుంది కాబట్టి వాక్యం ఉంటేనే ఏది సత్యం ఏది అబద్ధమో గ్రహించగలం అందుకని ఎవరులో దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు మీ వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా నడుచుకోవటం చేతనే కదా కాబట్టి వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా నడుచుకుంటే మీరు శుద్ధీకరించబడతారు నడుచుకోకపోతే విని వినేసి కాలం వెలిగిస్తే శుద్ధీకరించబడడం కాబట్టి ఇదే అధ్యాయంలో డెబ్బై వచనం చూడు నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను కాబట్టి ఇది వాక్యాన్ని ధ్యానించే మనం చూసినాం కూడా అట్టుపోయిన వారం మొదటి కీర్తన గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి మూడు గుంపులు అవి దుష్టులు పాపులు అపహాసకులు ఇవి మూడు గుంపులు దుష్టులు అంటే దుష్టత్వం అంటే సైతానికి సాదృశ్యం కాబట్టి సర్పంపులకు సాదృశ్యం పాపు పాపులు అంటే ఇదంతా అక్రమంతో జీవించడం కాబట్టి అది తేళ్లకు సాదృశ్యం అపహాసకులు అంటే గొప్ప జనం ఎప్పుడు తమాషా టైప్ అన్నట్టు పబ్లిక్ పబ్లిక్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో తమాషా చూసేవాళ్ళు కాబట్టి గొప్ప జనం ఈ మూడు గుంపులు కాకుండా నాలుగవ గుంపే యహవ ధర్మశాస్త్రాన్ని దివారథం ధ్యానించేవారు బట్టి ఎప్పుడన్నా చూసుకోవాలో ఆ నాలుగవ గుంపు క్రైస్తవ జీవితంలో ఉండేది ్రాన్ని దివారాత్రం ధ్యానించడం అంటే ఎప్పుడైనా వాక్యంలో జీవించడం అనేది దివరాత్రంలో అంటే నిజంగా లిటరల్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది కాదు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీ ఉపదేశంలను ధ్యానించుచున్నాను అది గుణగణం మన గుణగణం లక్ష మంది గుణగణం అది కానీ ఆ టూ థర్డ్స్ అంటే సర్పములు తేళ్ల గుణగణాలు ఎట్లుంటాయి అనేది అక్కడ ఉంది గర్విష్ఠులు నా మీద అబద్ధం లాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక కాబట్టి ఈ గుంపులు ఖచ్చితంగా సిగ్గుపడతాయి సిగ్గు అందుకే మనం పరివారం చేస్తున్నాం సూర్యుడు మరియు నక్షత్రములు సూర్యుడు మరియు నక్షత్రములు సిగ్గుపరచబడతాయి ఉన్నాయి కాదు కాదు ఇర్మియా అవి గుంపులు విడిపోవడం అనేది మనం చూసినాము తర్వాత ముప్పై రెండు ఎక్కడ ఇరవై నాలుగు ఇరవై మూడు కరెక్ట్ అది చూసినాం కదా మనము దానికి ముందు యాక్చువల్గా అది అది ఇంగ్లీష్ లో చూస్తే వేరే రీతికి ఉంది చంద్రుడు వెలవెలబోగును సూర్యుని ముఖము మారునంది తెలుగులో కానీ ఇంగ్లీష్ అట్లా లేదు ఇంగ్లీష్ లో వేరే ఉంది ఇంగ్లీష్ చంద్రుడు అంటే మూన్ కదా కదా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇంగ్లీష్ లోల్బీ కన్ఫౌండెడ్ కన్ఫౌండెడ్ అంటే కూడా అవమానపరచబడడం సన్ అసేమ్డ్ కాబట్టి అది చాలే అక్కడ వరకు ఆ రెండే ముఖ్యం చంద్రుడు కన్ఫౌండెడ్ అంటే కన్ఫౌండెడ్ అంటే అవమానపరచబడడం తర్వాత సూర్యుడు సిగ్గుపరచబడడం రెండు ఒకటే సమయ కాబట్టి సూర్యుని తో పాటు ఉన్నంత కాలము చంద్రుడు కూడా అవమానపరచబడతాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఇవి ఖచ్చితంగా రెండు గుంపులకు సంబంధించింది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం పాత నిబంధన కాలంలో కొన్ని ఇదే పదాలు మనకి కృత నిబంధనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి పాత నిబంధన కాలంకి వచ్చిన మనం జేమ్స్ నంబర్స్ నుంచి చూసినప్పుడు హెబ్రూ రూట్ వర్డ్స్ చూస్తాం న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ గ్రీక్ రూట్ వర్డ్స్ చూస్తాం కాబట్టి పోయిన వారం అంతా వారం వరకు మనము హెబ్రూ భాష నుంచి చూసినాం కాబట్టి డెబ్బై వచనంలో చూసినట్లు ఇందాక కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్బై ఎనిమిదవ వచనము లెక్ ద ప్రి అస इंग प्रौड गर्विस्ट संबंधी खेलक संबंधी अब अर्थंस विवेदराज दावेदराज चुनौर तन गुरी దావిద్రాజు మనకు అక్కడ గొప్ప జనంకి సాదృశ్యంగా ఉన్నట్లు వాళ్ళ నన్ను హింసించి అన్న వాక్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు లెట్ ద ప్రౌడ్ బి అస ఫార్ట్ పర్పస్ విత్ మీ అంటే నన్ను బాగా శ్రమల పాల్ చేసిండ్రు నన్ను శ్రమల పాల్ అని తను చెప్తున్నాడు కాబట్టి గొప్ప జనం చేత శ్రమల అవుతారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఆయన ఆత్మలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే ప్రకృతి సహజంగా ఆయన కూడా శ్రమలు అనుభవించిండు కానీ యుగ అది గొప్ప జనం మీద వస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం తీస్తుడు అయితే ఫార్ దే డెల్ట్ పర్వర్స్లీ విత్ మీ వితౌట్ ఎ కాజ్ అంటే ఏ ఏ హేతువు లేకుండా ఏ కారణం లేకుండా ఏ కారణం లేకుండా ఏ హేతువు లేకుండా వాళ్ళు నన్ను చేసిరి గర్మిష్ఠులు నన్ను శ్రమల చేసిరి అని ఆయన చెప్తుండ అక్కడ బట్ ఐ విల్ మెడిటేట్ ఇన్ దై ప్రీ నేను నీ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేదను అని జ్ఞాపకం చేసుకుంటు మనం ఎంత శ్రమలో గానీ ఆయన వాక్యాన్ని విడిచిపెట్టద్దు అన్న జ్ఞాపకం చేస్తుంది గొప్పచనము ఆ రీతిగా ప్రార్థన చేస్తారు ఎయిన్ టైమ్స్ లో చివరి కాలంలో యశ్ యశా గ్రంథము మొదట అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ఇరవై తొమ్మిది కదా ఇంగ్ తెలుగులో మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షం గూర్చి వారు సిగ్గుపడదరు మీరు ఇచ్చయించిన అంటే మీరు ఇష్టం మీరు ఎంతో కోరుకున్నారు మీరు కోరుకున్న ఆ మస్తకి వృక్షం వలన మీరు సిగ్గుపరచబడతారు అంతే అంతేనా అక్కడ మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షం ను వారు సిగ్గుపరచబడదురు కాబట్టి మస్తకి వృక్షం అంటే ఏంటి మీరు ఎవరు మీరు కోరుకున్నారు మీరు అంటే గురించి జ్ఞాపదిస్తాడు మస్తకి వృక్షం దీనికి సంబంధించింది కాబట్టి రెండు మూడు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూసుకుంటే అర్థం అయిపోతాయి మనకి మస్తకి వృక్షం అంటే దానికంటే దాని దాని తర్వాత మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోతాం మీరు ఇచ్చయించిన మస్తకి వృక్షాన్ని గురించి వారు సిగ్గుపడదురు మీకు సంతోషము ఆ సంతోషకరములైన తోటను గుర్చి మీ ముఖములు ఎర్రబారును సంతోషకరమైన తోటను గుర్చి మీ ముఖము ఎర్రబారులు అంటే ఏమైన సంతోషకరమైన తోట తోట అంటే దేవుని యొక్క సంఘానికి సాదృష్టం కదా ఆ తోటను చూసి అందరూ ఏమైత వచ్చి వారికి మీ ముఖములు ఎర్రబారులు కాబట్టి మస్తకి వృక్షం మస్తకి వృక్షం గురించి వారు సిగ్గుపరచబడతారు మనం పోయిన పోయిన వారం నుంచి చూస్తున్నది ఇదే సిగ్గుపరచబడతాం ఈ మూడు గుంపులు సిగ్గుపరచబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఎందుకు సిగ్గుపరచబడతాయి అంటే ఆ గుంపుల గుణగణాలను బట్టి మనం ఇప్పుడు నేర్చుకుంటుంది లాస్ట్ రెండు వారాల నుంచి ఆ గుణగణాల గురించే ఇప్పుడు చూడండి ఓక్ లేక మస్తకి వృక్షం ఇంగ్లీష్ లో ఓక్ అనుంది మస్త వృక్షానికి ముందు త్రీ అది హెబ్రూ భాషలో ail from the same as 190 3 properly strength hence anything strong ante balam anedi taravata specifically a chief politically also a ram ram ante potelu from his strength a pilaster ante oka pedda stambham ante idi యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ ఓక్ ఆర్ అదర్ స్ట్రాంగ్ ట్రీ మై టీ మ్యాన్ లింటెల్ ఓక్ పోస్ట్ ర్యామ్ ట్రీ కాబట్టి మస్తకి వృక్షము దేనికి సాధించి అది చాలా తిన్నగా పెద్దగా ఉండేది కదా కాబట్టి చాలా బలిష్టమైనది కాబట్టి బలిష్టమైనది కాబట్టి గర్వించేది అట్లా దాన్ని అర్థం చేసుకోవాలి మనం వన్ నైన్టీ త్రీలో రూట్ మీనింగ్ టువిస్ట్ బై ఇంప్లికేషన్ బీ స్ట్రాంగ్ ద బాడీ రోల్ టుగెదర్ ఆల్సో పవర్ఫుల్ మైటీ స్ట్రెంగ్ చాలా పవర్ఫుల్ కలిగినది అంటే ఆ గుంపు చాలా పవర్ తో కూడినది ఎంతో పవర్ఫుల్ గుంపు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మస్తకి వృక్షము బలిష్ఠులకి సాదృశ్యం బలిష్ఠులు ఎవరు బలిష్ఠులు ఏ రీతికుంటారు అనేది మొదటి రాజుల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో ఈ మైటి లేక బలిష్టులు ఈ మస్తకి వృక్షం ఎవరిని సూచిస్తుంది పదిహేనవ వచనంలో యహోయాకిన రాజు అంతేనా அன்னை ராசபார் அன்னை இயேசு கிறிஸ்துக்கு தொட்டுมาனே 10000000 7000000 ஆ ஆண்ட் ஆல் தி men 16 வது வருஷத்தில and all the men of might even 7000 and craftsmen காபட்டி పదహారో వర్షం లేమునట్టే ఎందుకు అన్న కొంచెం కనిపిస్తుంది ఏడు వేల మంది పరాక్రమ శాలు వెయ్యి మంది కంసరి వారిను కమ్మని వారు యుద్ధమంతు తేలిన శక్తిమంతులు అందరినీ శక్తి కదా శక్తి మంతులందరినీ బబులరాజు చెరపట్టి బబులను పురం వచ్చాడు కాబట్టి బలవంతులంతా చెరపట్టబడతారు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు గర్విస్తులందరూ చెరపట్టబడతారు అన్న విషయం మన తెలుసు కాబట్టి హేళ్ల గుణగణము గర్వించడం కాబట్టి గర్విస్తులందరూ చెరపట్టబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఇక్కడ దేశ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై వచ్చినం దేశ గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై వచ్చనం ముప్పై ఉండేదవును నలభై రెండు చూడండి నలభై రెండు గ్రంథము నలభై పదిహేడు పదిహేడో వర్షం ఒకటి చూడు చాలు చెక్కబడిన విగ్రహం ఆశ్రయించి పోత విగ్రహం చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపరచబడదురు కాబట్టి ఇది ఇంకొక గుణగణం వీళ్ళంతా విగ్రహార దిక్కులు సరే విగ్రహారధికులు అంటే నిజంగా బొమ్మలు పెట్టుకోరు అది ఆత్మీయమైన విషయం మనం తెలుసుకునే విగ్రహార దిక్కులు అంటే ఈ లోకాన్ని ప్రేమించడం ఈ లోకానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ లోకంలో వస్తువులకి మనుషులకి ప్రాధాన్యత ఇవ్వడం పండగలకు నియామక దినములకు సబ్బాతులకు ప్రాధాన్యత కాబట్టి ఇటువంటి వారు అని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసి వీళ్ళందరూ సిగ్గుపరచబడతారు ఎవరైతే వీటికి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళందరూ సిగ్గుపరచబడతారు కాబట్టి ఈ మూడు గుంపులు ఖచ్చితంగా సిగ్గుపరచబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఇక్కడ దేవుడు అరవై అధ్యాయం చూడండి అరవై ఐదవ అధ్యాయం పదమూడవ కాబట్టి ఆయన సేవకులు ఎవరు అవమానం పడే అవమానం నొందే సేవకులు ఎవరు అనే విభజన అక్కడ కనిపిస్తుంది మనకి చూడండి మీరు తెలుగులో ఒకసారి పదిహేడు వచ్చిన పదిహేడు అరవై ఐదు పదమూడు అరవై ఐదు పదమూడు కావున ప్రభువుకు యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనము చేకలి కొనెదరు ఇది ఆత్మీయమైన విషయం మనం అర్థం తీసుకోవాలా ఆకలి దేనికి సంబంధించింది దేవుని వాక్యానికి సంబంధించింది కాబట్టి నా సేవకులు వాళ్ళకు ఆకలి ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపం మీరు బట్టు ఆకలి కొనెదరు దాని ఆలకించుడి నా సేవకులు భోజనం చేయదరు గాని మీరు ఆకలి నా సేవకులు పానము చేసేదారు గాని మీరు దప్పికొనేదారు నా సేవకులు సంతోషించేదారు కానీ మీరు సిగ్గుపరచబడదరు దప్పికొనేదారు అంటే వాళ్ళకి నీళ్లు దొరకవు దాహం కానీ నీళ్లు దొరకవు చివరికి వాళ్ళ ఆకలిస్తుంది కానీ వాళ్ళకి ఆహారం దొరకదు ఇవన్నీ ఆత్మీయమైనవి ఆయన సేవకులకు జీవాహారము జీవజలం దొరుకుతుంది కానీ వీరికి దొరకదు వీరికి ఏం దొరుకుతుంది సిగ్గు అవమానమే దొరుకుతుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు పదహారది నా సేవకులు హృదయం ఆనందము చేత కేకలు వేసేదరు గాని మీరు చింతా క్రాంతలై ఏడ్చెదరు ఇది చివరికి చివరికి వీళ్ళు ఏడుస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు టూ థర్డ్స్ గ్రూప్స్ ఖచ్చితంగా ఏడుస్తాయి గొప్ప జనం కూడా వారితో పాటు ఏడుస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్ వాక్యాలు ఉన్నాయి నిర్మియా గ్రంథము రెండవ అధ్యాయము కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఏడవలసి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనం దొరికిన దొంగ అంతేనా దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయల్ కుటుంబము వారు సిగ్గుపడదు ఇప్పుడు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఇస్రాయెల్ కుటుంబం అంటే మతపరమైన జీవితము ప్రపంచం అంతటా మనకు కాలమే కాని కృత కాలమే కానీ ఇస్రాయల్ అన్నప్పుడు ఆత్మీయ ఇస్రాయల్ అని అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలమైన గానీ దేవదృష్టిలో ఒకటే ఇస్రాయల్ కృత నిబంధన కాలమైనా దేవదృష్టిలో ఒకటే ఇస్రాయల్ మతము రెండింటినీ విడుదీస్తుంది ప్రకృతి సహజము ఇస్ దేశము పరిశుద్ధ పరిశుద్ధ దేశము పరు పరిశుద్ధ జనాంగం అని వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి విగ్రహార్థికలు క్రైస్తవ చిత్రం ఈరోజు కాబట్టి దేవుని దృష్టిలో ఒకటే గుంపు అది ఆత్మీయ ఇస్రాయలు దేవుని ఇస్రాయెల్ దేవుని ప్రజ అని చెప్పేడు మొదటి నుంచి పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ ప్రజ ఆత్మీయమైంది శారీరకమైంది కాదు కాబట్టి ఇక్కడ చెప్పబడుతుంది దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇస్రాయలీల ఇస్రాయేల్ కుటుంబము వారు సిగ్గుపడుతురు నీవు మా తండ్రి అని మాను తోనూ నీవే నన్ను పుట్టించుతావని రాజుతోనూ చెప్పుచు వారు వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులకు వారి ప్రవక్తలను చూడండి ఇప్పుడు ఇంకా క్లియర్ ఉన్నాయి ఎన్ని గుంసాలు రాజులు యాజకులు అధిపతులు ప్రవక్తలు చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు కాబట్టి ఇంకొంచెం డీప్ గా వెళ్లే కొద్దీ ఆ గుంపులు ఎటువంటి రైతు ఇంకా బయటికి తేటగా వచ్చేస్తాయి మనకి వాళ్ళు అందరూ ఆహ్వానపరచబడతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం తీస్తున్నాడు అదే పుస్తకము అదే గ్రంథంలో ఇరవై అధ్యాయం ఇర్మియా ఇరవై అధ్యాయం ఇవన్నీ మనం ముగించేస్తేనే గాని కంప్లీట్ గా మనకి గుంపుల గుణగణాలు అర్థం కావు ఎందుకు వాళ్ళు సిగ్గుపరచబడతారు వాళ్ళు మ్రాణులను లేక రాళ్లను పూజించిరి అంటే పనికిరాని వాటికి ప్రాధాన్యత ఇచ్చిరి జీవం లేని వాటికి ప్రాధాన్యత ఇచ్చిరి జీవం మన ప్రభు కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి పనికిరాని వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వాళ్ళు సిగ్గుపరచబడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఇప్పుడు చూడండి ఇరవై అధ్యాయం ఇర్మియా గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వారు అంతేనా అదే కొంచెం తెలుగు హిందీలో చాలా చాలా ట్వంటీ టూ లేదు అక్కడ ఉందా ఉందా ఏమైనా నేను Uh, in the terrace on the salon on the tea tea on the matter about me all are in this correct the wind shall heat up and, and under in english lo correct ha uh, uh, ashamed and confounded confounded at all sigaparchapadam ఫర్ ఆల్ దై వికెడ్నెస్ ఇప్పుడు ఇంకా క్లియర్గా ఉంది ద విండ్ షెల్ ఈటప్ ఆల్ దై పాస్టర్ చాలా తేటగా ఉంది డైరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు తెలుగులో చూద్దాం నీ కాపర్ తెలుగులో కూడా చాలా తేటగా ఉంది నీ కాపర్లు గాలి పీల్చి అందరు గాలి పీల్చుదురు ఇక్కడ చూస్తుంటారా తెలుగులో ఎట్టుంది ఇంగ్లీష్ ఎట్టుంది తెలుసా ద విండ్ షెల్ ఈట్ అని ఉంది అంతేనా ఈటప్ వింట్ షైల్ ఈటఅప్ అని ఉంది తెలుగులో గాలి పీల్చిదరని ఉంది చాలా తేడా అని కాపర్లు గాలి పీల్చడం గాలి కాపర్లను పీల్చడం అంటే ఇంగ్లీష్ డక్ట్ ఉంది ఇంగ్లీష్ గాలి కాపర్లను పీల్చేస్తారని కానీ తెలుగులో కాపర్లు గాలి పీల్చితరని చాలా డిఫరెన్స్ అని అందుకే జాగ్రత్త గుణాలలో మనం వాక్యం చేసినప్పుడు నేను చూడలేదు నేను ఇంగ్లీష్ చూసాను అంతే ఇక్కడికి వచ్చిన కదా తెలుగులో డిఫరెన్స్ కాబట్టి గాలి తినేస్తుందని ఉంది ఇంగ్లీష్ లో అంటే పీల్చేస్తుందని ఉంది తెలుగులోనేమో కాపర్లు గాలిని పీల్చుతారని ఉంది అట్లా అర్థం చేసుకుంటాం మనం కాపర్లు గాలిని పీల్స్తే అర్థం ఉందా ఎవరైనా పీల్స్తాడు గాలి ఊపిరాడాలంటే గాలి పీలుస్తాం దాంట్లో ఏముంది అర్థం అట్లా చదివేసి వెళ్ళిపోతాం మనం ఎప్పటికైనా అట్లనే చదివేసి వెళ్ళిపోతాం దాన్ని ఎప్పటికీ జాగ్రత్తగా పరిశీలించాం అందుకే ఆ ఇంగ్లీష్ లో చూస్తేనే కానీ డిఫరెన్స్ తెలియదు మనం అంటే మీ కాపర్లు గాలి చేత అంటేది పొట్టు గాలికి ఎగ్గరగొట్ట పడతారు అట్లా అన్నట్టు గాలి వాళ్ళని మొత్తం పీల్చేసి పడేస్తుంది ఎక్కడికి తర్వాత నీ విటకాండ్రు విటకాండ్రు అంటే ప్రేమికులు లవ్వర్స్ ఉంది ఇంగ్లీష్ లో విటకాండ్ర అంటే ప్రేమికుడు అని అర్థం నీ చెరలో చెరలోనికి పోతారండి నీ విటకాండ్రు చెరలోనికి పోదురు నీ ఇప్పుడు చూడండి నీ చెడుతనమును బట్టి నీవు అవమానము నంది సిగ్గుపడదువు చూడండి రెండు ఈ విషయం జ్ఞాపనిస్తా అవమానము సిగ్గు ఇది రెండే పదాలు మనం లాస్ట్ రెండు మూడు వారాల నుంచి ఈ గుంపు అవమానపడి సిగ్గుపడతారు కాబట్టి కానీ మనం చూసిన ఇందాక యశ గ్రంథంలో కూడా కదా ఒక గుంపు అవమానపడితే ఇంకొక గుంపు సిగ్గుపరచబడుతుంది కాబట్టి అవమానం అనేది ఆరంభమై సిగ్గుతో ముగిస్తుందన్న విషయం ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడతాడనుంది సిగ్గుపరచబడడం అనేది చివరికి సంబంధించిన దశ మనము ఆయన నామం నిమిత్తమై సిగ్గుపరచబడితే తండ్రి ఎదుట మన నామం మన బట్టి అతను సిగప అంటే ఏంటంటే నేను మిమ్మల్ని గుర్తించాను మీరు నాకు సంబంధించిన వాళ్ళు కాదని అర్థం మీరు ఎవరు నాకు తెలియదు అంటే సిగ్గుపరచబడ్డటా ఇప్పుడు పెళ్లికి చూపించినప్పుడు మీరు ఎవరో నది అంటే ఎటువంటి పరిస్థితి పెళ్లి కుటుంబ తరఫున కాదును పెళ్లి కొడుకు తరఫున కాదును ఎవరో అంటే సిగ్గుపరచబడినట్లే కదా అవమానం కదా కాబట్టి అది చివరికి సంబంధించిన విషయం అని మనం ఇక్కడ జాగ్రత్తగా దాన్ని పరిశీలించాల ఎందుకు వీళ్ళ చెడుతనం ఇంగ్లీష్ లో వికిడ్నెస్ అని కాబట్టి వీళ్ళ వీళ్ళ గుణగణం ఏంటంటే చెడుతనం చెడుతనం అంటే చెడు నడవడి చెడు ప్రవర్తన అంటే మంచి నడవడి ప్రభుని వెంబడించడం ప్రభుని వాళ్ళు వెంబడిస్తలేరు అన్న విషయం ఈ వి ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వాళ్ళు సిగ్గుపరచబడతారు నువ్వు ప్రభుని వెంబడిస్తే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సిగపరచబడవు అన్న మనం అర్థం చేసుకోవాలా యోగేలు గ్రంథము మొదటి అధ్యాయము యోగేలు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్ అర్థం అవుతుంది భూమి మీద పైరు చూడండి భూమి పైరు రెండు గుంపులు భూమి అంటే దేనికి సంబంధించింది పైరు దేనికి సంబంధించింది పైరు అంటే పంటకు సంబంధించింది కదా కాబట్టి భూమి అంటే మతపరమైన జీవితం మతపరమైన జీవితంలో పైరు చెడిపోయింది అంటే మతపరమైన జీవితంలో పంట చెడిపోయింది ఎందుకంటే దానికి ఫలం ఉండదు తర్వాత చూడండి గోధుమను సేద్యం అంటున్నారా సేద్యం చేసే వాళ్ళు ఎవరు సేవోకలే ఫార్మర్స్ రైతులు అంటారు కదా కాబట్టి సేవకులకు సాదృశ్యం సేజగా అంటే సేవకులకు సదృశ్యం వాళ్ళ అందరూ సిగ్గుపరచబడతారు ఎందుకు ఎందుకు సిగ్గుపడతారు పైన చెడిపోయాను అంటే నీ ప్రయాసము వ్యర్థమైపోయింది నువ్వు కష్టపడిన పంట అంతా వ్యర్థమైపోయింది దానికి ఫలం రాలే నీ సేవకి ఫలము లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సిగ్గుపరచబడతావు గోధుమ కర్రను ఎవల కర్రను చూచి సేజగాండ్ర సిగ్గుపడదు ఎందుకంటే కేవలం కర్రలే వాటికి అవి లేవు ఏమంటాం కంకులు లేవు కంకులు లేవు కాబట్టి వాళ్ళు సిగ్గుపరచబడతారు చూడండి నువ్వు ప్రయాసపడుతున్నా కానీ నీకు ఫలం రాల్సినట్టు అర్థమైంది ఆయన సన్నిధికి నువ్వు విత్తనం తీసుకొస్తలేవు అంటే విశ్వాసం తీసుకొస్తలేవు వీళ్ళ జీవితం ఆ రీతికి ఉంటుంది కాబట్టి ఈ చే అందరు ఎందుకు సిగ్గుపరచబడతారు వారి సేవలో ఫలము లేదు అది చెడిపోయింది చెడిపోయింది కాబట్టి ఈరోజు మనం అనేకమైన విషయాలు తీసుకుంటున్నాం ఏంటంటే వీళ్ళ గుణగణాలు ఎట్లుంటాయి సిగపరచబడే వారి గుణగణాలు ఎట్లుంటాయి అనేది కాబట్టి ఆ గుణగణంలో మనకు ఒకటి ఉండడానికి వీల్లేదు అందుకు పరిశీలిస్తున్నాం మనం కదా సరే సిగుపరచబడడం అంటే ఏంది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ నుంచి మనం కొనిచేస్తాం ఇప్పుడు గ్రీక్ వర్డ్స్ ఇప్పుడు ఈసారి రాల్సింది హెచ్ జి అనుకుంటే ట్వంటీ సిక్స్ కొంత కష్టమే చదవడం అది ఉందా ట్వంటీ సిక్స్ సెవెంటీన్ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ జీ జీతో స్టార్ట్ అవుతుంది అనుకుంట హెచ్ కాదు ఏదైనా గాని హెచ్ జీ రెండే ఉంటాయి కదా న్యూ టెస్ట్మెంట్ కి వస్తే న్యూ టెస్ట్మెంట్ కూడా ఆషయం లోనే పదం ఉంది కానీ న్యూ టెస్ట్మెంట్కి వస్తే గ్రీక్ వర్డ్స్ చూపిస్తుంది జేమ్స్ స్ట్రాంగ్ నెంబర్స్ పాత నిబంధన పుస్తకం చూస్తే హెబ్రి భాష నుంచి చూపిస్తుంది గ్రీక్ వర్డ్స్ జేమ్ స్ట్రాంగ్ హెచ్ తో స్టార్ట్ అవుతాయి న్యూ టెస్ట్మెంట్ కు వస్తే జీతో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ట్వంటీ సిక్స్ సెవెంటీన్లో ఏముందంటే కటాహిష్కునో అంత కష్టమే ప్రొనౌన్స్ చేయడం ఆ పదం కటాహిష్నో ట్వంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ నుంచి ఉంది తర్వాత వన్ ఫిఫ్టీ టు షేమ్ డౌన్ దట్ ఈస్ డిస్గ్రేస్ అవమాన పాలవుతారు దాని తర్వాత పుట్టు ద బ్లష్ కన్ఫౌండెడ్ అంటే సిగపరచబడతారు డిస్ ఆనర్ అపకీర్తి అపకీర్తి సిక్స్ లో చాల క్లియర్గా ఉంది ట్వంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ లో ఏముంది అంటే కఠా అంటే డౌన్ అని ఇంగ్లీష్ లో డిఓడబ్ల్యూఎన్ డౌన్ అంటే క్రిందకు తర్వాత ఇన్ ప్లేస్ ఆర్ ఇన్ టైమ్ అంటే వాళ్ళు కాలంతో పాటు దిగిపోతారు అని డౌన్ ఇన్ టైం డౌన్ ఇన్ ప్లేస్ అంటే ప్రతి స్థలంలో వాళ్ళు దిగిపోతారు అంటే దిగజారిపోతారు క్రిందికి దిగిపోతారు ఇన్ టైమ్ ఇన్ ప్లేస్ అంటే కాలక్రమేణ వాళ్ళు దిగిపోతారు తర్వాత ప్రతి స్థలంలో వాళ్ళు దిగిపోతారు అట్లా మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని సెవెంటీన్ ట్వంటీ అది లేదా సెవెంటీన్ ట్వంటీ టూ లో ఏముందంటే ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి ప్రైమరీ ప్రపోజిషన్ డినోటింగ్ ఫిక్స్డ్ పొజిషన్ ఫిక్స్డ్ పొజిషన్ అంటే వాళ్ళ పొజిషన్స్ ఫిక్స్ అయిపోయినాయి ఎక్కడ అక్కడ ఫిక్స్ అయిపోయినాయి గ్రూప్స్ అంత అంత డెప్త్ నా పదం ఫిక్స్డ్ పొజిషన్ అంటే నీ పొజిషన్ ఫిక్స్ అయిపోయింది అని అర్థం ఎక్కడ ఉంటే అక్కడ ఫిక్స్ అయిపోతుంది నీ గుంపులు జ్ఞాపకం చేస్తు సెవెంటీన్ ట్వంటీ టూలో ఫిక్స్డ్ పొజిషన్ ఇన్ ప్లేస్ టైమ్ ఆర్ స్టేట్ స్టేట్ అంటే ఏ దశ స్టేట్ అంటే దశ టైమ్ అంటే కాలము ప్లేస్ అంటే స్థలము ప్రతి స్థలంలో ప్రతి దశలో ప్రతి కాలంలో వాళ్ళు ఫిక్స్ అయిపోయినది వాళ్ళ స్థితి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో తర్వాత ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సెవెన్ లో ట్రాపై ట్రాప్ అనే పదం రాదు అక్కడ అంటే టు టర్న్ అంటే తిరుగు పట్టడం లేక తిరుగుబాటుతనం చేయడం అని రెవల్యూషన్ అని ఇంగ్లీష్ లో ఫిగరేటివ్లీ వేరియేషన్ టర్నింగ్ అంటే తిరిగిపోవడం అంటే దేవుడి నుంచి తిరిగిపోవడం ఇవన్నీ వాళ్ళ గుణగణాలు అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు తర్వాత వన్ ఫిఫ్టీ త్రీ అషికో అహిష్కోనో డిస్ఫిగర్మెంట్ డిస్క్రేస్ టు ఫీల్ ఆర్ బి అషేమ్డ్ అంటే వాళ్ళు సిగ్గుపరచబడతారు అని జ్ఞాపకం పదం కాబట్టి చూడండి ఈ గుంపులు సిగ్గుపరచబడతాయి అంటే సిగ్గు దేనికి సంబంధించిన మనం చూస్తున్నాం సిగపరచడం అంటే కేవలం అవమానపడంతో సరిపో దాని అర్థం లేదు దాంట్లో ఇంకెన్నేనో అర్థాలున్నాయి వాళ్ళు ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు శాశ్వతంగా తరిమి ఆయన నుంచి తెగ తరణయిపోతున్నారు తిరుగుముఖం పడుతున్నారు వాళ్ళు తిరుగుబాటు తనం చేసే ఇవన్నీ గుణగనాలు వాళ్ళ నుంచి బయట మనం చూడగలుగుతున్నాం కానీ రోమిళ రాష్ట్రపత్రిక పదవ అధ్యాయంలో ఈ విషయం మనం వ్యాప్తిస్తున్నాం ఎన్నిసార్లు రోమిల రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము పదకొండవ సరైన మనకి మనం సిగ్గుపడ అన్న విషయాన్ని జ్ఞాపం చేసింది లక్ష వేల మందికి సంబంధించిన పోతే ఇది చూడండి పదవ అధ్యాయము పదకొండవ వచనం ఏదైనాగా ఆయన ఎందు వాడు ఎవడను చూడండి చాలా బోల్డ్గా చెప్తుంది డైరెక్ట్గా చెప్తుంది ఆయన ఎందుకు వాడు ఎవడను సిగ్గుపరచబడని లేఖనములు చెప్తున్నాయి అంటున్నాడు ఆయన ఎందు వాడు ఎవడును సిగ్గుపరచబడడు కాబట్టి వీళ్ళందరూ సిగ్గుపరచబడతారంటే ఇప్పుడు ఎందుకు చెప్పండి ఆయన ఎందుకు విశ్వాసం లేదు కానీ ఉన్నామనుకుంటారు పాటలు పాడతారు వర్షిప్ చేస్తారు ప్రార్థనలు చేస్తారు అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు ఎందుకు సిగ్గుపరచబడతారంటే నిజంగా వాళ్ళకి విశ్వాసం లేదంటే ఆచారబద్ధమైన జీవితం ఇంగ్లీష్ లో లీగలిజం అంట ఆచారబద్ధమైన జీవితంలో వాళ్ళ మతపరమైన జీవితంలో విశ్వాసానికి కనిపించదు వాళ్ళ విశ్వాసం ఉన్న అది నిజమైన విశ్వాసం కాదు ఎందుకంటే వాక్యాన్ని సత్యాన్ని గ్రహిస్తేనే కదా విశ్వాసాన్ని వచ్చండి वक्यों ने सत्या ग्रहिशकते अश्वास में पताक ध्यान वाक्या प्रति आदम वक्या हृदय रास्क नी हृदय रास्क नी विश्वास बरपड़ी का बट्टी सिग्बरचपड़ी वील्दू इप्त चूँगी रेडव शस रासा पत्र इन मैं नूत निबंधन संबंधी वाक्या दशोन रात्रिक मूडव अध्याय पदनाल वर्चना ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటను మాటకు ఎవడనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడుమిత్తము అతనితో చూడండి సాంగత్యం చేయకూడదు ఎవడైతే మేము చెప్తున్న ఈ వాక్యాలు స్వీకరించడో అని చెప్తున్నాడు అంత ఎవరు పౌన్ చెప్తున్నాడు కదా పౌన్ అంటున్నాడు మేము చెప్పిన మాటలకు ఎవడనూ లోబడిని ఎడలా అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చెయ్యకూడి అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ సిగ్గుపరచబడతారు వాళ్ళతో సాంగత్యం చెయ్యొద్దు అంటున్నాడు అంటే వీళ్ళంతా ఖచ్చితంగా సిగ్గుపరచబడే వాళ్ళు కాబట్టి వాళ్ళతో సాంగత్యం మన కొద్దు అంత డైరెక్ట్గా చెప్తున్నాడు సరే మనం ఎన్నిసార్లు చూసినాం వాళ్ళతో మనకు ఎటువంటి పొత్తు కుదరదు వాళ్ళతో ఎటువంటి సాంగత్యం మనకు సావాసం మనకు వాళ్ళకి అవసరం లేదంటున్నాడు కానీ ఇక్కడ ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నాడు కదా కాబట్టి ఇవన్నీ ఆత్మావేశం చేతనే మనకి బయటపరచబడ్డాయి సరే నేనేదో చెప్తున్నానని కాదు దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ చాలా తేటగా ఈ చెప్పబడ్డ ఈ వాక్యాలని ఎవరు స్వీకరించడం వాడు ఖచ్చితంగా సిగ్గుపరచబడతాడు వ్యూహాను రాసిన మొదటి పత్రిక వ్యూహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక కాబట్టి ఎప్పుడు సిగ్గుపడతామనేది ఇక్కడ చెప్పబడుతుంది ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు చూడండి ఈ వాక్యాలు ఇందాక పావులు విషయం పావులు చెప్తున్న విషయం ఏంటంటే ఈ వాక్యాలు ఎవడు స్వీకరించాడో వాడు సిగపరచబడతాడు ఇక్కడ ఏం చెప్తుండే వ్యవహాన భక్తుడు ఆయన రాకడందు మనము ఆయన ఎదుట సిగపడక ధైర్యము కలిగి ఉండునట్లు మనం ధైర్యం ఆయన ఎదుట సకల గోత్రంలో రొమ్మ కొట్టుకోట్టు పరిగెత్తిపోతే మనము ఆయన ఎదుట ధైర్యం నిలవాలని చెప్తుంది ఈ వాక్యం ధైర్యము కలిగి యుడుట ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచియుండి అది కాబట్టి నిజంగా మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన ఎదుటి నిలవాలంటే ఆయన ఎందుకు నిలిచాలంటే ఆయన వాక్యం నిలిచాలా ఆయన ఎందుకు నిలవడం అంటే అర్థమంది ఆయన చెప్పిన ప్రతి వాక్యం ని పరిశీలించి దాన్ని అనుసరించాలా పాటిస్తే నువ్వు లేకుంటే ఖచ్చితంగా సిగ్గుపరచబడుతుంది అందుకే ఎన్నిసార్లు మనం ఈ విషయాన్ని ధ్యానించప్పుడు ప్రవ్వా ప్రవ్వా అని నా తండ్రి చిత్ర నెరవేర్చే వాళ్ళే తర్వాత దాని తర్వాత ఇంకొక వాక్యం చేసిన ప్రభు ప్రభు అన్నప్పుడు రెండు సార్లు ఇది విషయం జ్ఞాపం చేసుకోండి ప్రవ్వా ప్రభు అని పిలిచి ప్రతివాడు అన్నాడు మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాట ప్రభు ప్రభు అనేది టూ టైమ్స్ అంటే టూ అనేది రెండు గుంపులకు సంబంధించింది టూ థర్డ్స్ కి ప్రవ్వా అని పిలిచే వారు అంటే ఎటు దాని సెకండ్ టైం ఏమంటుంది సార్ ప్రవ్వా ప్రభ్వా అని అని పిలిచే వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఏమంటుంది సార్ నీ నామం రోగుల స్వస్థపరచలేదా దయ్యం వెలగొట్టలేదా అవి కూడా రెండే గుంపులు అవి చూసిన ఒకరోజు మనం కాబట్టి రెండు గుంపులు ఇది వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నాడు ఎందుకు సిగ్గుపడతారు మీరు ఎవరు నాకు తెలియదు కదా మీరు ఎవరు నాకు మీకు పెళ్లి విందులో అవకాశం లేదు మీరు నా దగ్గర నాకు ఎదురు పొండి అని తరిమేస్తే అవరం అంతగా ప్రయాసపడింద్రు అంటే వీళ్ళ వీళ్ళ పొలములో గోధుమ కర్ర ఎవల కర్రలున్నాయి వాళ్ళ పొలంలో గోధుమ కర్ర ఎవరి ఉన్నాయి అంటే ఆయన వచ్చేటానికి ఏది గోధుమలు ఏవి ఎవలంటే చూపించలేని స్థితి దిగినది అందుకు సిగ్గుపరచబడతారు నువ్వు ఎంత ప్రయాసపడి ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా నువ్వు ఇన్ని గోధుమలు తీసుకురలేకపోయినావే ఇన్ని ఎవరు తీసుకురలేకపోయినావే అందుకు వాళ్ళు సిగ్గుపరచబడతారు కానీ వాళ్ళ సేవలలో అద్భుతాలు జరుగుతున్నాయి కదా ప్రవచించారు దయ్యములు వెలగొట్టిర్రు రోగులు స్వస్థపరిచిరు కదా అవి చేసినంత మాత్రాన పంట వస్తుందని మనం అనుకో కదా కాబట్టి గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెండెన్స్ అనేది గ్రౌ రాష్ట్ర పత్రికలో అద్భుతాలు చేస్తారు మనుషులు చేస్తారు ఎందుకంటే దగ్గర అందుబుతాలు చేస్తుంది కాబట్టి నీకు తెలవాలా ఏది ప్రభుత్ంచి కలిగింది ఏది ప్రభుత్వం కలగలేదు అందుకే వివేచనవరం అవసరం వివేచనవరం ఎప్పుడు వస్తుంది నీకు పరిశుధాత్మ అభిషేకం పుట్టిన వస్తుంది అందుకే ప్రయాసపడాలన్నాను పరశుధాత్మ అభిషేకం ప్రయాసపడాలి అది అది రియల్ ఎక్స్పీరియన్స్ అది పరిశుధాత్మ పై నుంచి దిగొచ్చినప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ అది అది నీ శర్రం కొట్టుకోలేదు దేవుని యొక్క ఆత్మ నిమిదికి వచ్చి పడ్డప్పుడు నీ శరం కొట్టుకుంటుంది భయంకరంగా కొట్టుకుంటది నీ కంట్రోల్లో నీకు ఉండదు అది నువ్వు గాలి నీకు ఫస్ట్ టైం జీవించినప్పుడు పరుశురా పట్టుంటుంది దిశ కాబట్టి అది రియల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది దాన్ని బట్టి నువ్వు చెప్పగలవు మన ప్రభువు నిజంగా సజీవుడు ఆయన జీవం దేవుడు అని నువ్వు చెప్పగలవు సాక్ష్యం కాబట్టి పరశురాత్మ అభిషేకం మనకు అందరికి అవసరము ప్రతిరోజు ఉదయం లేసి నువ్వు కనీసం ఒక గంట వర్షిప్ చేయాలి చేసి పరిసాద పొందుకోవాలా పొందుకున్నాక ప్రయాసపడితే ఇవన్నీ చూపిస్తాయి నాకు కాబట్టి అటువంటి ఆత్మ అభిషేకం కలిగిన జీవితంలో మనం ముందుకు పోవాలన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ సిగ్గుపరచబడతారు అన్న విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు మీకా గ్రంథంలో ఒక వాక్యం మనం చూసినప్పుడు ఈ గుంపుల గురించి ఇంకా తేటగా మనకు ప్రభు చూపిస్తాడు మీకా గ్రంథము మూడవ అధ్యాయం నాహోము కంటే ముందు కదా మీకా గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం ఇది మనం ధ్యానించిన చాలా సార్లు చాలా కాలం రికార్డింగ్స్ లో ఏడవ అధ్యాయం అప్పుడు దీర్ఘదర్శులు చూడండి జాగ్రత్తగా వీళ్ళు ఎవరైతే మీరు అర్థం ఈ గుంపుల గురించి మనం ధ్యానిస్తున్నాం దీర్ఘదర్శులు అంతేనా దీర్ఘదర్శులు సిగ్గు సోదే కాండ్రు తెల్లబోదురు దేవుడు తమకు ప్రత్యక్ ప్రత్యుత్తర మియక ఉండుట చూచి నోరు మూసుకొందురు అవమానం వాళ్ళందరూ కూసుకుంటారు కదా ఇంగ్లీష్ ఏముందో దెన్ దియర్స్ బి అషే అండ్ దివైనర్స్ కన్ఫౌండెడ్ ఈ దే ల్ ఆల్ కవర్ దేర్ లిప్స్ ఫర్ దెర్ ఇస్ నో ఆన్సర్ ఆఫ్ గాడ్ దేవుడి నుంచి వాళ్ళకి ఎటువంటి జవాబు రాదు వీళ్ళ ప్రాణాలకి జవాబు రాదు అన్న విషయాన్ని జ్ఞాపం చేశాడు ఎందుకంటే వీళ్ళ గురించి మనం చూస్తున్నాం కదా గుణగణాలు ఎందుకు వీళ్ళు సిగ్గుపరచబడతారు ఎందుకు అవమానపరచబడతారు వాళ్ళలో అంతా చెడుతనంతో నిండి ఉన్నది ఫస్ట్ వాక్యం అదే చూసిన విరేజ్ మనం ఫస్ట్ పాయింట్ చెడుతనంతో నిండి ఉన్నది తర్వాత వాళ్ళు తిరుగుబాటుతనం విగ్రహారాధన చేసిన వాళ్ళు గర్వించిన వాళ్ళు ఫస్ట్ పాయింట్ గర్వంతో నిండిన వాళ్ళు వీళ్ళందరూ బట్ ఇటువంటి గుణగణాలు మనలో ఉంటాయా ఏసాయ గ్రంథం చూడండి ఏసయ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇప్పుడు కొంచెం కొంచెం కష్టతరంగా ఉంటుంది కానీ మనం ప్రయజపడితే ప్రభు మనకు చూపిస్తున్నారు అవన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి పాయింట్స్ ఏష గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవ అక్షణం జాగ్రత్తగా చూడండి దేశము దుఃఖించి క్షీణించినది అటుపర వరం మనం తీసినము ఏడుని ఏడుగురిని స్త్రీ ఎనిమిది గ్రంథము ముప్పై పదిహేను తొమ్మిది కదా కాబట్టి ఏడు ఏడుగురిని కన్న స్త్రీ క్షీణించు ఇక్కడ కూడా మనకు వాక్యం తటస్థిస్తుంది దేశము దుఃఖించి క్షీణించినది అక్కడనేమో క్షీణించి మరణించినది అని చూపిస్తున్నాం కాబట్టి దుఃఖము క్షీణించడము మరణము ఇవన్నీ ఒక్కొక్క దశ అనేది మనం జ్ఞాపకం తీసుకోవాలి ఇక్కడ దేశము దుఃఖించి క్షీణించున్నది ఇప్పుడు చూడండి లెబాను సిగ్గుపడి వాడిపోచున్నది సిగ్గుపడి వాడిపోతుంది అంటే సిగ్గుపడినాక వాడిపోవడం అంటే శాశ్వతంగా నాశనం కావడం వాడిపోవడం అంటే అర్థం పోడం అర్థం వెలుగు లేదు జీవం లేదు కాబట్టి దాని తర్వాత ఎడారి ఆయను దాని తర్వాత భాషను తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి అంటే ఇవన్నీ జీవం ఇవన్నీ కృషిపోతున్నాయి ఇవన్నీ నశించిపోతున్నాయి అంటే దేశం అంతా క్షీణించుకోవచ్చినది అంటే ఇవన్నీ జ్ఞాపకం చేస్తుండ్రుడు ఇప్పుడు ఉదాహరణకి దేశం అంటే ఒకటే దేశం కావచ్చు కదా లెబనను వేరే కర్మేలు వేరే భాషను వేరే మరి అంటే ఇవన్నీ దేశంలో ఒక దేశంలోని భాగములు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కానీ ఎంతమంది ఇట్లాంటి వాక్యాన్ని ఎన్నిసార్లు మీరు జ్ఞాపకం ఎన్నిసార్లు గమనించినారు మీరు ఎన్ని గుంపులున్నాయి అక్కడ లెబనను ఒకటి షారోన్ ఒకటి భాషాను కర్మేలు కదా కానీ ఒకసారి జాగ్రత్త చూడండి భాషను కర్మేలు ఒకటే అవి కలిసిపోయినాయి చూడండి భాషను కర్మేలు అనేది ఒకటే కాబట్టి ధ్యానిస్తప్పుడు వాటి వాటి వ్యక్తిగత గుర్తింపులను జాగ్రత్తగా పరిశీలించాలి మనం ఉదాహరణకి లెబనాను ఒక గుంపుకు సంబంధించింది షారోను ఇంకొక గుంపుకు సంబంధించింది భాషాను కర్మేలు ఇంకొక గుంపుకు సంబంధించింది అంటే అవి మూడే మీరు నాలుగు విషయాలు ఆ ఒకటే గుంపది ఇప్పుడు చూడండి వాటి ఆత్మీయ స్థితి దేశము దేశము క్షీణించినది దేశం అంటే క్రైస్తవ జీవితం మనం పోయిన స్త్రీ క్షీణించిన కూడా ధరించడం అటుపోయిన వారం కాబట్టి ఖచ్చితంగా మతపరమైన జీవితము క్షీణించినది ఎందుకు క్షీణిస్తున్నట్టే రోగగ్రస్తం అయింది జీవం లేదు జీవం లేదు కాబట్టి క్షీణిస్తున్నది ఉన్న జీవం కూడా మొత్తానికే వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి సిగ్గుపడి వాడిపోవును చెప్పగలరు ఎవరన్నా అప్పుడు చూసిన పోయిన వారం అటుపోయిన వారం చూసిన వాక్యాలలో ఎవరు సిగ్గుపడతారు ఫస్ట్ ఎవరు అవమానం అందుతారు మొదటిది సూర్యుడు కదా మొదటిది సూర్యుడు తర్వాత చంద్రుడు దాని తర్వాత నక్షత్రంలు ఆర్డర్స్ చూడండి ఇప్పుడు లెబనోను అంటే సూర్యుడికి సాదృశ్యం ఇంగ్లీష్లో జాగ్రత్తగా చూస్తే లెబనాన్ ఈజ్ అషేమ్ అండ్ హెండ్ డౌన్ అంతేముదా హెన్ డౌన్ ఉంది దా హెన్ డౌన్ అంటే తెగవేయబడి నరకబడి పడవేయబడడం అని అర్థం ఇంగ్లీష్లో తెలుగులో అర్థం చేసుకుంటే కానీ ఇక్కడ అసలు లేదు లెబనన్ ను సిగ్గుపడి వాడిపోవచ్చున్నదని ఉంది కానీ ఇక్కడ ఏముందంటే లెబనాన్ ఈజ్ అషేమ్డ్ అండ్ హెన్ డౌన్ అంటే తెగవేయబడే పడడం తెగవేయి పడడం తెగవేయబడి కింద కింద పడవేబడమని ఉంది అక్కడ చంద్రునికి సంబంధించినది లెబనాన్ తర్వాత Sharon is like a wilderness Wilderness means a bird Aranyamargam Sharon means a girl in the middle In the middle of a bird, Sharon has a bird So, in the middle of a bird, a girl in the middle of a bird The bird is a bird, and the bird is a bird That's why the bird is a bird So, Sharon means a girl in the middle of a bird అంతకు సంబంధించింది దాని తర్వాత ఇప్పుడు చూడండి బాషాను మరియు కర్మేలు ఏమైనా ఉంది వాళ్ళ గురించి బాషాను కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొని చిన్నవి చెట్ల ఆకులు రాల్చుకొని చిన్నవి అన్నది కానీ ఇంగ్లీష్ బైబుల్లో అట్లా లేదు ఇంగ్లీష్ బైబుల్ ఏముందంటే బాషాన్ అండ్ కర్మేల్ షేక్ ఆఫ్ దియర్ ఫ్రూట్స్ అని ఉంది అంటే పండ్లను ఉంది అక్కడ పండ్లు రాలిపోతాయని ఉంది తేడా చాలా తేడా ఉంది పండు రాడడం రాలడం అంటే వాటి ఫలము అకాల ఫలములు అంటారు చూసినావా ఆ అంజునపు చెట్టు అకాల ఫలములు రాలినట్లు అని మన ప్రభు జ్ఞాపం చేస్తాడు వీళ్ళ గుంపు అంతే కాబట్టి భాషను కర్మేలు ఇవి నక్షత్రములకు సాదృష్టం లేక సర్పములకు సాదృష్టం భాషను కర్మేలు అంటే నక్షత్రములు అని రాసుకోవాలి ఎక్కడన్నా మీరు లేక సర్పములకు సాదృష్టం అని అర్థం కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ ఫలములను కోల్పోతున్నారు ఉపమాన్ రీతిగా అంజు చెట్టుకు సంబంధించింది కదా ధ్యానిస్తాం అంజురప్ప చెట్టు ఉపమానం కూడా అంతే కదా దాని మీద చెట్లు దాని మీద ఫలం లేవు అకాల ఫలం లేకు రాలిపోయినాయి కాబట్టి అవి ఇంకా ఎన్నటికీ ఫలించవన్నాడు దాన్ని అంజురప్ప చెట్టుని చెప్పిస్తేప్పుడు ఇక నువ్వు ఎన్నటికి అంటే ఆయన ఆయన ఆత్మల నుంచి వస్తున్న వాక్యం అది ఇక నువ్వు నువ్వు ప్రకృతి సహజంగా ఈ అంజురప్ప చెట్టు నువ్వు ఎప్పటికీ ఫలించవు ఇస్రాయల్ దేశానికి సంబంధించిన బోధ అది ఒకప్పుడు కానీ యుగ సమాధిక స్టానికి అది క్రైస్తవులకు సంబంధించిన బోధని మనం అర్థం చేసుకుంటాం క్రైస్తవులు ఒప్పుకోరు దాన్ని ఈ రోజు కూడా అంజున చెట్టిని చెప్పించడం ప్రభు అంటే ఇస్లాల్ ప్రజలు ఎన్నటికి రక్షణ మార్గంలోనికి రారు అని చెప్పించడం చెప్తా ఉంటారు కానీ ఏదో రీతిగా దేవుడు వాళ్ళని రక్షించుకోవడం ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధ జనాంగం కదా దేవుడు వాళ్ళని స్పెషల్గా ఏర్పరచుకోవడం కదా అని వాళ్ళు ఆ రీతిగా ప్రకటిస్తూ ఉంటారు అది అబద్ధపు బోధ ఇప్పుడు సిగ్గుపరచవడం అనేదానికి పాత నిబంధన కాలపు హిబ్రూ భాషలో చూస్తే Numbers, 6172 నంబర్ సిక్స్టీ వన్ సెవెంటీ టూ లో ఏముందంటే ఎర్వాదం ఏముందంటే దిగంబరత్వం న్యూడిటీ అని ఉంది అంటే దిగంబరిగా తయారైపోతుంది అంటే వస్త్రము లేనిది చూడండి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇంకా చాలా క్లియర్ గా చెప్తున్నాడు మనం ఇంకా వాక్యాన్ని ముగించడానికి వస్తున్నాం మనము దిగంబరత్వం సిగ్గుపరచబడడం అంటే అందుకే ప్రణం గంధానికి వస్తే మనం చూస్తాం ఏమన్నట్లాడు హా దిగంబరత్వానికి సంబంధించి ప్రణగ్ గంధన ఉంది కదా కరెక్ట్ పదం నాకు కూడా వస్తలేదు దిగంబరత్వం అంటే బట్టలు జీవితం అంటే దిగజారిపోవడం అంటే బట్టలున్నా దిగజారిపోవచ్చు కానీ దిగంబర దిగంబరం అంటే కంప్లీట్ గా బట్టలు లేవని అర్థం కంప్లీట్ లో బట్టలు లేకుంటే సిగ్గుపరచబడమే కదా అంటే సిగుపరిచే పడే దశ ఏంటంటే దిగంబరత్వం న్యూడిటీ అని ఇంగ్లీష్ లో తర్వాత నేకెడ్నెస్ నేకెడ్నెస్ అంటే కూడా దిగంబరత్వమే దాని తర్వాత అన్క్లీన్ అపవిత్రమైన జీవితం దిగంబరత్వము అన్న అపవిత్రమైన జీవితం ఒకటే అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి సిగ్గుపరచబడుతున్నారు అంటే మనము మనం ధరించుకున్న వస్త్రములు నీతి వస్త్రములు ప్రభువుని ధరించుకున్నాం కదా ప్రభు నీతి మంత్రుడు నీతి వస్త్రములు అంటే ప్రభుని ధరించుకోవడం క్రీస్తుని ధరించుకుని పౌలు జ్ఞాపకం చేసి కానీ వీళ్ళు ఏ వస్త్రం లేనివారు ఇప్పుడు అంటే వాళ్ళలో వాళ్ళ మీద ప్రభు యొక్క వస్త్రం లేదు చివరికి కష్టపడికి వాళ్ళలో దేవుని వాళ్ళ మీద దేవుని వస్త్రం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ట్వంటీ సెవెన్ సెవెంటీ ఆఫ్ అంటే ఏంటంటే టు ఫుల్ ఆఫ్ అంటే వారి బట్టలు బలవంతంగా తీసివేయబడడం మన ప్రభు మీద ఏ రీతికైతే వాళ్ళు బట్టలు తీసేసుకున్నారో చీట్లు వేసుకున్నారు కదా అట్లా చివరికి వీళ్ళ బట్టలు తీసివేయబడతాయి అంటే ఆ రీతిగా వాళ్ళు సిగ్గుపరచబడతారు ఈరోజు కూడా నేను చాలా ప్రాంతాల్లో ఈ విషయాలు లింక్ అవుతాను న్యూస్ పేపర్స్ అయిస్తవులు మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ అంటే అరబ్ కంట్రీస్ ఉండే పది కంట్రీస్ అది మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ లో క్రైస్తవులని వాళ్ళు టెర్రరిస్ట్లు పట్టుకొని ఏమంటారు కానీ చెరలోకి తీసుకెళ్తారు అటు మిడిల్ ఈస్ట్ ప్రాంతం సిరియా ప్రాంతంలో వాళ్ళని చెరగా తీసుకెళ్తారు బంధించుకొని ఆ క్రైస్తవులు వాళ్ళ బట్టలు తీసేసి అవమాన షూట్ చేసి చంపుతారు అంత భయంకరంగా ఉంటుంది అంటే చెప్పిండ్రా ఇవన్నీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ లాగా జరుగుతున్నాయి కానీ మన టైం వచ్చినప్పటికీ ప్రపంచం అంతా ఇవి నెరవేరుతూ ఉంటాయి ఇది ముగిస్తే మళ్ళీ జల్దరిస్తూ ఉంటాయి కదా నిజంగా ఇవి జరుగుతున్నాయి అంటే ఎంత భయంకరంగా ఉంటది ఇంటర్నెట్ అనేది ఒక కేసు చూసినా గానీ మనకి పర్లేదు అవన్నీ ఒక్కొక్క కేసు లాగా కనిపిస్తే గానీ ఇవి బాహాటంగా ప్రపంచం అంతటా కాలానికి మనం సిద్ధమవుతున్నాం ఒక్క వాక్యం ఇంకోటి చూపించేసి ముగించుకుంటాను అదే ట్వంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ టు పుల్ ఆఫ్ టు ఎక్స్పోజ్ బై స్ట్రింగ్ స్ట్రిపింగ్ అంటే బటన్ తీసివేయడం బలవంతంగా బట్టలను తీసివేయడం టు బెట్రోత్వ్ టు స్పెండ్ ద వింటర్ ఇక్కడ వాక్యాన్ని ఆగేస్తా ఆపేస్తున్నాము కాబట్టి సిగ్గుపరచబడడం అంటే టు స్పెండ్ ద వింటర్ వింటర్ అంటే చలికాలం టు స్పెండ్ ద వింటర్ అంటే ఈ సిగ్గు చలికాలంకి సాదృశ్యం కాబట్టి చలికాలంలో వస్తుంది ఈ సిగ్గు పరచబడేది సమయము చలికాలానికి సంబంధించింది అంటే మన ప్రభు చెప్తారు కదా ఆ దినము చలికాలం అదే గానీ విష కాకుండా చూసుకున్న ఎందుకు చెప్పిండంటే ఇప్పుడు ఆ టైం దగ్గరకు వస్తుంది అర్థం వింటర్ కాబట్టి ట్వంటీ సెవెన్ లో ఉంది అది అక్కడ నుంచి మనం ముందుకు వెళ్తూ ఉంటాం వింటర్ గురించి తర్వాత సమ్మర్ గురించి రెండే ఉన్నాయి పదాలు కాబట్టి సిగ్గుపరచవడం అనేది వింటర్ సంబంధించింది లేక చలికాలానికి సంబంధించింది ఎండకాలం సంబంధించింది అక్కడ ఉంటే అది మీకు కాబట్టి టు స్పెండ్ ద వింటర్ బెట్రోత్ ఫేమ్ ఫేమ్ అంటే దేవదూషణ దేవదూషణ ఉదాహరణకు చూడండి మన ప్రభున్ని వాళ్ళు వీడు దేవదూషణ చేస్తారన్నారు కానీ ఎక్కడ మన ప్రభు దేవదూషణ చేసండి ఎక్కడన్నా ఎక్కడ చేసినట్లు మనం చూడండి అసలు ఉల్టా దేవదూషణ చేస్తుంది వాళ్లే వీడు దేవదూషణ చేస్తున్నాడు ఆయన మీద నేరం ఓపిన వాళ్లే దేవదూషణ చేస్తున్నారు ఈ టైంలో కూడా అంతే ఈ వాక్యాలు వింటున్న వాళ్ళు ఇదంతా దేవదూషణ ఇదంతా అబద్ధము అని చెప్తున్నారు కానీ తెలియదు వాళ్లే దేవుణ్ణి దూషిస్తారు వీటిని తృణీకరించడం వలన సిగ్గుపరచబడతారని వీళ్ళు చూసినా మన వాక్యం ఈ వాక్యాలు ఎవరైతే తృణీకరిస్తాడో తెస్లోని కష్టపక ఇస్తున్నామా పావులు చెప్తున్నాడు తెస్లోని కాక్యాలని తృణీకరించిన వాడు ఖచ్చితంగా సిగ్గుపరచబడతాడు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళే దేవదూషణ చేస్తారు అనుకున్నారు కానీ తెలియదు వాళ్లే దేవదూషణ చేస్తున్నారు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి టు స్పెండ్ ద వింటర్ అంటే కంప్లీట్ గా తార్మలైపోతుంది వాక్యం ఒక్క దశ నుంచి ఇంకో దశకి వెళ్ళిపోతుంది సిగ్గుపరచబడము వాళ్ళు తిరుగుబాటుతనం చేయడము దేవుడి నుంచి తరలించుకోవడము గర్వించడము ఇవన్నీ చెప్తుండగా చివరికి టు స్పెండ్ ద వింటర్ అంటే చలికాలానికి వస్తున్నారు చలికాలం కడపబోతున్నారు టు స్పెండ్ స్పెండ్ అంటే ఖర్చు పెట్టడం ఆ కాలంలో ఉండబోతున్నారు నేను హాలిడే స్పెండ్ చేస్తున్నట్టారు ఫలాని స్థలంలో హాలిడే స్పెండ్ చేస్తున్నట్టారు అట్లనే టు స్పెండ్ ద వింటర్ అంటే చలికాలంలో వాళ్ళు ఉండబోతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపనం చేసింది సిగ్గుపరచబడే వాళ్ళందరూ చలికాలంలో ఉండబోతున్నారు ఎందుకు దేవదూషణ చేస్తున్నారు వాళ్ళు డిఫై డిఫై అంటే సవాల్ చేస్తున్నారు పాపం చేయడం అంటే దేవుని సవాల్ చేయడం ఏం చేసుకుంటావు పో అని సవాల్ చేయడం అనేది డిఫై కాబట్టి ఈ చలికాలంలో వీళ్ళు కాలం గడపబోతున్నారు ఎందుకు అంటే వీళ్ళు దేవదూషకులు దేవదూషణ చేసిన వారు తర్వాత దేవుని సవాల్ చేసిన వారు దాని తర్వాత రీప్రోచ్ వారి మీదికి ఆహ్వానం తెచ్చిపెట్టుకుంటున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడికి మనం వాక్యాన్ని ఆపేసుకుందాం చలికాలం సంబంధించిన బోధ వచ్చే వారం చూస్తాం చలికాలము దాని తర్వాత ఎండాకాలము ఈ సిగ్గుపరచడం అనేది చలికాలానికి సంబంధించింది ఎండాకాలం సంబంధించి అన్ని మనము వచ్చేవారం చూస్తాం చూడండి ఈ జేమ్స్ నంబర్స్ ప్రకారంగా మనం వీటిని ఏ రోజుకు కూడా ఈ వాటికి అర్థం కావద్దు ఏ రోజుకు కూడా మనకు అర్థం కావద్దు అది నేను నేర్చుకున్నాను ఈ యొక్క విధానాల నుంచి కాబట్టి ఈ కుంపులు సిగ్గుపరచబడమంటే అవి చలికాలానికి సిద్ధపడుతున్నాయి అంటే చలికాలము శ్రమలకు సాదృశ్యం ఎండాకాలం శ్రమకు సాదృశ్యమే కదా సరే లిటరల్ గా ఎండాకాలం అయిపోయింది ఈ సంవత్సరం ఎండాకాలం అయిపోయింది వచ్చే ఎండాకాలం ఎప్పుడు మనకు తెలియదు ని బైబుల్ వాక్యం చెప్తుంది ఆ ఆ దినం చలికాలం అందే కాని విష కాని కాకుండా చూచుకుని అని ప్రార్థన అంటే ఆ శ్రమ కాలములు చలికాలం అందు లిటరల్ చలికాలం కాదు ఎందుకంటే బైబుల్ వాక్యాన్ని అనిస్తే అందరూ దాన్ని ఫిజికల్ లేయర్ లో ఉంటారు కానీ ప్రభువారం చూపించిండు పాతవి గతించినవి సమస్తం కృతమైనవి చలికాలం లిటరల్ చలికాలం కాదు ఎండకాలం లిటరల్ ఎండకాలం కాదు దేవుని వాక్యం ఎందుకంటే పాతవి పాత నిబంధన కాలంలో లిటరల్ గా చూస్తాం కృత నిబంధన వచ్చేవాడికి అన్ని స్పిరిచువల్ లేయర్ లా జరిగిపోతున్నాయి అవన్నీ కాబట్టి ఆ స్పిరిచువల్ లేయర్లో చూడని వాడు ఇంకా ప్రకృతి సహజంగా చూస్తూ ఉంటాడు ప్రకృతి సహజంగా చూస్తే మోసపోతుంది ఎందుకంటే చెడ్డతరం వారు సూచనలుగా ప్రభు కాబట్టి చెడ్డతరం వారు ప్రకృతి సహజంగా జీవించేవాళ్ళు శరీరంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఫిజికల్ సైన్స్ చూస్తూ ఉంటారు మన వాట్సాప్ గ్రూప్స్ లో కానీ ఫేస్బుక్ లో కూడా మెసేజ్లు పంపిస్తప్పుడు వాళ్ళు చూస్తున్నీ ప్రకృతి సహజంగా ఉంటాయి కదా ఇస్రాయేల్ దేశం గురించి ప్రార్థించమంటారు చాలా మంది నాకు చాలా లెటర్స్ వస్తూ ఉంటాయి మీకు వస్తా ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ ప్రే ఫార్ ద పీస్ ఆఫ్ జెరూసలెం అనే కదా కాబట్టి వాళ్ళ సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలని చెప్తా ఉంటారు కానీ అది ప్రకృతి సహజమైన ఏరుశల్యం కానీ మనం చేస్తున్నది ప్రార్థన ప్రకృతి సహజమైన దాని కొరకు కాదు ఆత్మీయమైన ఇస్రాయల్ పరమ ఏరుశల్యం గురించి ప్రార్థించమనడు దేవుని ఈ అరుషల గురించి ప్రార్థించనున్నాడు అది క్రైస్తుల గురించి ప్రార్థించుకున్నాడు ఒక సిస్టర్ నాకు ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజ్ పెట్టింది ఏంటంటే ఇస్సాల్పల్ల మీదకి అరబ్ దేశస్తున్నారు దొమ్మిగా రాబోతున్నారు కాబట్టి మనం అందరం గురించి ప్రార్థించాలా మెసేజ్ పెట్టింది నన్ను నేను ఇస్లాల్పల్ల గురించి ప్రార్థిస్తాను ముస్లింస్ గురించి ప్రార్థిస్తాను కానీ వాక్యం అర్థం కాకుండా అందరి గురించి మనం ప్రార్థిస్తాం కానీ మరీ విశేషంగా క్రైస్తుల గురించి ప్రార్థించమని చెప్తుంది ఆ సత్యం ఎందుకంటే మనమే పరమ అరుశులెం మనమే ఆత్మీయ ఇస్లా మనమే పరిశుధ జనంగం ఎంతో కృత నిబంధన పుస్తకం జ్ఞాపం చేస్తుంది కానీ ఈ క్రైస్తవ జీవితము ఇంకా పాత పుస్తకంలోనే ఉంది ఆ దేశంలో పుట్టిన వాడే పరిశుధ కానీ బైబుల్ ఏమంటుంది ఏసు పరువుని సొంత రక్షణ స్వీకరించిన వాడే జనంగం దళితుల రాష్ట్ర చాలా తేటగా ఉంది అబ్రాహం సంతానం ఎవరంటే క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న మనమే అబ్రాహం సంతానం కాబట్టి ఈ వాగ్దనలన్నీ మనకి వాగ్దన వారసుల మనం అనుంది ఎందుకు గ్రహించలేదు క్రైస్తవ జీవితం ఈరోజు కూడా ఎందుకే అందుకే మనకి ప్రవచన వరం చాలా అవసరం ఇది అంత ప్రవచన పుస్తకం యుగ సమాప్తిలో నెరవేరుతుంది కానీ ఎందుకు జలన అంటే వాళ్ళు ప్రకృతి సహజంగానే వీటిని చూస్తున్నారు అందుకే నీకు పరిశుధాత్మ అభిషేకం చాలా అవసరం ఆయన అడుగు ప్రతివానికి ఉచితంగా ఇస్తాడు పరుశుదాత్మ అందుకే ఒక కనీసం ఒక గంట సేపు మనం ప్రార్థన చేసి ఆయన పరశుదాత్మతో కనిపెట్టుకోవాలా దాని తర్వాత ఏవి చదవండి దాని తర్వాత మీరు టూల్స్ పెట్టుకోండి జైమ్స్ రాంగ్ నంబర్స్ ఏ గానీ ఇప్పుడు జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ చూస్తుంటే కూడా ఒక వర్డ్ కి కనీసం టెన్ ఫిఫ్టీన్ మీనింగ్స్ ఉన్నాయనుకోండి ఏది కరెక్ట్ గా మనము అర్థం చేసుకోవాలనేది ఎవరు చెప్పాలా అంటే ప్రభు చెప్పాలా ప్రభు ఎట్లా చెప్తాడు ఆయన ఆత్మ ద్వారా బయలుపరుస్తా ఉంటాడు అందుకే పరిశుధాత్మప్పుడు నాలోని తీసుకొని మీకు బోధించును అన్నాడు కాబట్టి ప్రభు ఆల్రెడీ ఇవన్నీ చెప్పేసాడు ఎప్పటి నుంచి ఆది కాళం నుంచి మొదలుపెట్టి చివరి వరకు ప్రాణం దావ అవన్నీ మళ్ళీ తిరిగి మనకి జ్ఞాపకం చేయాలంటే నీకు పోలీస్ స్పిరిట్ అయింది అవసరం అది అట్లంటే నువ్వు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ అని నువ్వెందుకు అంటే చెప్తున్నావు అని అని అది కేవలం పెంతకోస్త సంఘానికి సంబంధించిందా కానీ కాదు అది కేవలం అపోస్త అపోస్తక్ ఫెయిట్ సంఘానికి సంబంధించిందా కానీ కాదు అది ప్రతి ఒక్కరికి ఇస్తాను అంతే దిన అందరి మీద కదా అందరి ఆత్మను కుమరిస్తానడు అంత్యతిములు ఎప్పుడు ఆరంభమైనవి రెండు వేల సంవత్సర క్రితం ఆరంభమైనవి ఇప్పుడు ఎండ్ అవుతున్నాయి మన టైంలో ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఒక స్థలంలో బిగినాయి ఇంకో స్థలంలో ఎండ్ అవుతాయి కాబట్టి యోగులు ప్రవచించిన ప్రవచనము ఈ రోజు నెరవేరింది అంటాడు ఫస్ట్ సెంచరీలో చెప్తున్నాడు ఆ వాక్యం వీళ్ళు తాగలేదు ఉదయం పూట ఎవరు వీళ్ళు తాగలేదు ఇది ఏంటి అంటే వీళ్ళు పరశురాత్మాభిషేకం పొందినారు యోగులు ప్రవచించిన ప్రవచనం ఈ రోజు నెరవేరింది అంటాడు అంటే అలా స్టార్ట్ అయింది అంటున్నాడు కాబట్టి మన టైంలో ఎండ్ అవుతుంది ఎవరో ప్రవచనం అందుకే ప్రాఫసెస్ కంటిన్యూస్ గా నెరవేరుతా ఉంటాయి అవి స్టార్ట్ అయ్యి ఒక దినం ఎండ్ అవుతాయి అవి ఎండ్ కాకముందే వాటిని మనం స్వీకరించాలి క్రిస్టియన్ అట్లా లేదా ఇవన్నీ ఎవడ నెరవేరిపోయినాయి అంటున్నా ఒక క్రిస్టియన్ గ్రూప్ ఏమంటుంది తెలుసా ఆల్రెడీ సెకండ్ టర్మింగ్ కూడా అయిపోయినట్టు వాళ్ళని ప్రిటరిస్ట్ గ్రూప్ అంటారు క్రిస్టియన్ సరే మనం థియలాజికల్ టర్మ్స్ వాడము ఎందుకంటే తెలుగు బ్యాక్గ్రౌండ్ కావడం మన జర్తి ఆ ఇంగ్లీష్ పద పోవడం ఆల్రెడీ ఇవన్నీ నెరవేరినాయి ప్రవాసాలు అన్ని నెరవేరిపోయినాయి మరి ఆయన రెండవ అక్కడ అయిపోతే మన నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నువ్వు వెళ్ళిపోవాలి కదా ఎక్కడ ఒకసారి నీత నరకానికి అవ్వాలి నీత జీవనకన్నా మన ఇక్కడేం చేస్తున్నావు ఆ ప్రశ్న ఇస్తే వాళ్ళకి జవాబు ఉండదు కదా కాబట్టి మనుషులు ఎవడి ఇష్టం వచ్చాడు వాడి ద్వారాలో వాడు వెళ్ళిపోయాడు ప్రతి ఒక్కడు తన ఇష్టం చెప్పిన తన ఇష్టానుసారంగా తన మార్గం వెళ్ళి తన తుదక మరణానికి నడిపిస్తాను వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనము మన సొంత తలంపులన్నీ పాటించకుండా ప్రభుకి చోటు ఇస్తాం ఆయన తలంపులకు చోటు ఇస్తాం చేసి మనం చూసినాం ఈ వాక్యాలు స్వీకరించిన పడవాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు కాబట్టి మనం సిగ్గుపరచబడ ధైర్యంగా ఆయన ఎంత నిలబడతాం దాని వాక్యం వ్యూహార పత్రికలు చూసినట్టు ఆయన ఎందుకంటే ధైర్యంగా నిలవాలంటే ఈ వాక్యాలను స్వీకరించాలా దాంట్లో ఆయన ఎందుకు జీవించడం నేర్చుకోవాలా అటువంటి జీవం మన ప్రభు తప్ప ఎవరు మనకి ఈ లోకం ఇవ్వదు ఏ మనిషి ఇవ్వడు ఏ సంఘం ఇవ్వదు మన ప్రభు తప్ప ఎవరి వారు కాబట్టి అనినే వేడుకుందాం పరిశుద్ధ దేవా మీకు మందా లేసయ టూ థర్డ్స్ విల్ బి కట్ ఆఫ్ అండ్ అనే వాక్యం మీరు మాకు మాట్లాడుతున్నారు రెండు గుంపులు తెగవేయబడి చత్తురు కానీ మూడవ గుంపును అగ్నిలో నుండి బంగారం కూటం వేసినట్లు వెండిని శుద్ధించు శుద్ధీకరించినట్లు మీరు మూడవ గుంపుని బయటికి తీసుకొస్తన్నారు ప్రభా ఈ మూడు గుంపులు సిగ్గుపరచబడుతున్నాయి అవమానపరచబడుతున్నాయి ఎందుకంటే వాళ్ళ గుణగణాలకి మాత్రం మాట్లాడినారు గర్విష్ఠులు బలిష్ఠులు మస్తకీ వృక్షానికి సాదృశంగా ఉన్నారు అంజునప్పు చెట్టుకి సాదృశంగా ఉన్నారని మీరు చూపిస్తారు ఇదొచ్చు వాళ్ళు విగ్రహ రధికులు చెడుతనంతో నిండినవారు భక్తిహీనతలో ఉన్నవారని చూపిస్తున్నారు వాక్యాలు ప్రవ్వ ఇవి మీరే మాకు బయలుపరచాలని మేము మెసేజ్స్తున్నాం ఈ సాయంత్రం సమయం నా దీంట్లో మాకు ఎటువంటి అనుమానం లేదు మేము మిమ్మల్ని అనుమానించాం ప్రవ్వ ఈ వాక్యాలని ధృవీకరించి ప్రవ్వా సిగ్గుపరచబడతానని మీరు హెచ్చరించినారు కాబట్టి ప్రవ్వా మేము ఈ వాక్యాలను స్వీకరించి ప్రవ్వా అందులో జీవించలాగా సహపడమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయంలో మేము సిగ్గుపరచబడము ప్రవ్వా ఈ నిరీక్షన మిమ్మల్ని సిగ్గుపరచదని ఇందాక చూపిస్తున్నవి మాకు వాక్యం కాబట్టి మేము ధైర్యంగా మిగిలి ఎవరిలాగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా మాలో ఎటువంటి ఈ చెడు గుణాలు లేకుండా ప్రభు యథార్థతతో పరశుతతో ఓ ప్రభు జీవించలాగా సేపడండి అపవిత్రతను అసహించుకొని పాపంను అసహించుకొని దాన్ని ఎదిరించే బిడ్డలుగా మమ్మల్ని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతల కాపుల తీసి నడిపించండి సురక్షితంగా ఇంటికి చేర్చండి ప్రభావ ప్రతి అక్కర్లు తీర్చండి ఇక్కడికి వచ్చిన బ్రదర్ సిస్టర్ ను ఆశ్రయించండి వాళ్ళ కుటుంబం ఎటువంటి అవసరం తీర్చమని ప్రార్థిస్తాం ఆటంకాలు తొలగించండి అనారోగ్యాలను కొట్టివేయండి మీరు పొందిన గాల మాకు స్వస్థత మేము స్వీకరిస్తున్నాం మీరు వచ్చి మమ్మల్ని అందరినీ స్వస్థపరిచి ఇంటి చేర్చమని ఏసు క్రీస్తు పరిషద్ నామం ప్రార్థించ